गुरु ओम गुरुपरंपरा ओं भद्रंकुयामदेवा भद्रम पश्ये माक्ष स्थिर सुगुस यशेम दिवित यदा स्वस्ति वृद्ध्यश्रवास्तिपूषा विश्वदा బృహస్పతి ఓ శాంతి నాస్వాదయేత్సుకం త్రా నిస్సంగ ప్రజ్ఞ నిశ నిశ్చరం ప్రయత్న భాష్యం సమాధి సతో యోగిన జాయే తస్వాదే సమాధిస్థితిని పొందగోరే యోగికి సమాధి సత సన్నంతం పొందగోరే యోగికి అంటే వేదాంత సమ్మతమైన సమాధి వేరు హఠయోగ సమ్మతమైన సమాధి వేరు హఠయోగంలో మనస్సు మీదనే ఫోకస్ మనస్సు చలనం ఉంటే సంసారం మనస్సు చలనం లేకపోతే మోక్షం అంటే లేకపోతే ఆత్మనిష్ట అద సమాధి కానీ మనస్సుకి నాకు వివేకం ఉండదు అక్కడ వివేక ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ మనస్సు సత్యం మనస్సులో సంకల్పాలు సత్యం ఆ సంకల్పాలలో విషయమయ్యేటువంటి జగత్తు సత్యం కాబట్టి ఇది యోగం యొక్క యోగ సిద్ధాంతం ఆ విధంగా ఉంటుంది వేదాంతుల యొక్క ఫోకస్ మనసు మీద కాదు వేదాంతుల యొక్క ఫోకస్ ఆత్మచైతన్యం మీద మనస్సు అడ్డుపడుతోంది కనుక దాన్ని తీసి పక్కన పెట్టే ప్రయత్నమే తప్ప మనస్సు ద్వారా పొందవలసిన సుఖమేమీ వేదాంతుల యొక్క చే ఉండదు కాబట్టి వే వేదాంతులకు ఆ హఠయోగ సమాధి దాంట్లో ఏవో సిద్ధులు లభిస్తాయి అవేమీ ఉండవు దాని చుట్టూ ఒక ఇసోటరిక్ అంటే ఏదో మహిమలు మిస్టీరియస్ అవన్నీ అల్లి పెడతారు వాళ్ళు హఠయోగ సమాధిలో ఈ సమాధిలో ఉంటే నీకు సిద్ధపురుషుల దర్శనం అవుతుంది అంటాడు అంటే వాళ్ళందరూ అక్కడెక్కడో ఉన్నారు సిద్ధ పురుషులు ఆకాశంలో ఉన్నారు మీరు ఒక యోగ ఆత్మకత చదివితే మీకు అంత ఫినామినల్గా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడికి అది చేశాడు ఇది చేశాడు అక్కడెవడో ఉంటే ఆయన మనసులో అనుకున్నది ఈయనకి తెలిసిపోయింది ఈయన ప్రాణాయామం చేస్తే ఆ గదిలో అంతా సువాసన వచ్చేసింది అంత ఫినామినల్గా ఉంటుంది సిద్ధ సిద్ధపురుషుల్ని కలిసి వచ్చాడు ఓసారి కలిశాడు మరోసారి నారదు కలిసాడు ఇలా ఉంటుంది అదంతా సమాధి ఇట్స్ నాట్ లైక్ దట్ హీఆర్ ఇక్కడ దీంట్లో ఆ మిస్టరీ ఏమీ ఉండదు ఎటుొచ్చి మీకు ఇన్సైట్ ఉంటుంది అంతఃప్రజ్ఞ ఉంటుంది ఏమిటా అంతఃప్రజ్ఞ ఈ బుద్ధి మనస్సు యొక్క చలన రూపంగా స్పందన రూపంగా ఉండేటువంటి జగత్తు సత్యం కాదు ఇదొక కళ వంటిది అనే ప్రజ్ఞ ఉంటుంది నా స్వరూపము దేహము చేత మనస్సు చేత నిర్ధారింపబడేది కాదు నేను చేసేవాడిని కాదు ఆలోచించేవాడిని కాదు సుఖించేవాడిని కాదు దుఃఖించేవాడిని కాదు నేను కేవలము ఉండేవాడినే సద్రూపుడనే ఈ రకమైన వివేకంలో తన యొక్క పూర్ణ ఆత్మనిష్టయంలో ఉంటాడు ఇంచేతనే వేదాంతుల యొక్క సమాధికి డిస్టర్బెన్స్ అనేది ఏమీ ఉండదు దీంట్లో డిస్టర్బ్ అయ్యేది ఏమీ మామూలుగా సమాధియే పాస్ట్ ఉండదు ఫ్యూచర్ ఉండదు ప్రజెంట్లో ఉంటాడు అదే సమాధి ఇంకా అంతకంటే సమాధి ఏమి ఉంటుంది శాంతి మనస్సు యొక్క స్పందన చాలా మినిమల్ ఉంటుంది డిసిప్లిన్గా కూర్చుని ధ్యానం చేసేప్పుడు ఆస్పందన కూడా ఉండదు సో అటువంటి వేదాంత సమ్మతమైన సమాధిని పొందగోరే యోగికి సుఖం జాయితే అస్వరూపానందము అనుభవానికి వస్తుంది అస్వరూపంలో ఉండే ఆనందము అనుభవానికి వస్తుంది అయితే దానికి బాగా బాగా శ్రవణం బాగా చేయాలి మననం బాగా చేసుకోవాలి నిరుధ్యాసనం కూడా జాగ్రత్తగా చేసుకోవాలి సో ఎనీవే ఈ వేదాంత సమ్మతమైన సమాధి హఠయోగ సమాధి గురించి ఏదో కొంత చెప్పాను ఇంకా రాబోయే శ్లోకంలో ఇంకొంచెం కూడా మళ్ళీ క్లాస్లో చెప్తాను కనుక ఇక్కడ అటువంటి సమా ఆ యోగికి ఏ సాధకునకు ఏ స్వరూపభూతమైన ఆనందము శాంతి లభిస్తుందో దానిని పనికట్టుకుని కాంక్షించరాదు కాంక్షిస్తే ఏమవుతుంది దట్ బికమ్స్ ది అదర్ మీరు ఎప్పుడైతే ఇది నాకు కావాలి అన్నారో అది అదర్ అయిపోతుంది దాన్ని మీరు ఆబ్జెక్టిఫై చేసినట్టు అయిపోతుంది ఆల్రెడీ డివిజన్ వచ్చేస్తుంది కాబట్టి దానియందు కూడా కాంక్ష ఉండరాదు శంకరులు ద్వితీయాధ్యాయం గీత భగవద్గీత ద్వితీయ అధ్యాయం దాని భాష్యంలో ఏమన్నారంటే మోక్షమునందు కూడా ఇచ్ఛ ఉండరాదు ఎందుకంటే మోక్షమునందు ఇచ్చ ఉంది అంటే నాకు మోక్షం కావాలి అంటే మోక్షము అదర్ అవుతుంది అది పొందదగినది నాకంటే భిన్నంగా ఉన్నది నేను సంపాదించుకోవాలి ఇప్పుడు లేదు భవిష్యత్తులో వస్తుంది ఇవన్నీ వస్తాయి దానికి అదంతా కూడా ద్వైతమే కాబట్టి మోక్షమునందు కూడా ఇచ్చా అనవసరము సో అని అక్కడ గిత భాషలు రాశారు ద్వితీయాధ్యాయం ద్వితీయాధ్యాయం అంటే అద్వితీయాధ్యాయం అలా చెప్తాను చాలా గొప్ప ఆయన అలా ఆయన చెప్పారు రామకృష్ణానందుల వారిని ఆయన జనహిత గీతోపన్యాసములు చెప్పిన ఆయన ద్వితీయాధ్యాయం అంటే దాన్ని అద్వితీయాధ్యాయంగా ఉన్నారు అద్వితీయాధ్యాయం అనే మాట అనే ప్రయోగంలో చాలా సొగస్సులు ఉన్నాయి ఒకటి ద్వితీయాధ్యాయం అద్వితీయాధ్యాయం ఆహ్లా ఆ మాటలోనే ఒక సొగసు ఉంది ఆ శబ్దాలంకారం ఉన్నది అది కాకుండా దీన్ని సాటి ఈ అధ్యాయం సాటి మరేది లేదు అని ఇంకో అర్థం ఉన్నది అద్వయ పరబ్రహ్మని బోధించే అధ్యాయం చూడండి ఎన్ని సోగస్సులు వచ్చాయో ఆ పదప్రయోగంలో మహా విద్వాంసులు అంటే భగవద్గీత యొక్క తత్వాన్ని తెలిసి బోధించేటువంటి మహాత్ములు చాలా తక్కువగా ఉంటారు ఈ రోజుల్లో భగవద్గీత చెప్తామని వాళ్ళకి తెలీదు దాన్ని లోతులు ఎరగరు ఆ కెరటాల మీద పైపైన ఏదో అలాగ ఈతాలు కొడుతూ ఉంటారు అదే చెప్తారు లోతులు ఎరగదు కాబట్టి చాలా అల్పంగా ఉంటుంది బాగా చెప్తున్నవాడి మాట నేను అంటున్నా వెరాజ్ ఒకప్పుడు సుఖబ్రహ్మాశ్రమ ఆయన ఆయన చెప్పేవారు తర్వాత రామ రామకృష్ణానందుల వారని గండికోట ఆయన చెప్పేవారు వీళ్ళందరూ అక్కడ నార్త్ ఇండియాలో అఖండానందజీ చెప్పేవారు స్వామి రామసుక్రదాస్జీ మహారాజ్ చెప్పేవారు వీళ్ళందరూ భగవద్గీత దాన్ని పట్టుకుని ఎంత అద్భుతంగా బోధించేవారు అంటే వినోబాభావే చెప్పేవారు సో చాలా దాని లోతు తెలిసి సారం తెలిసి తత్వాన్ని వంట పట్టించుకుని చెప్పేవారు అది చెప్తుంటే ఒక జీవిత వ్యాఖ్యానం జీవితాన్ని వ్యాఖ్యానిస్తున్నట్టు తప్ప ఏదో గ్రంథాన్ని చెప్తున్నట్టు కాదు చాలా గొప్ప మహాత్ముడు ఎనీవే సో ఆ మోక్షమునందు కూడా ఇది కోరబేది అనే దృష్టి ఉండరాదు ఏ సైలెంట్గా ఉండాలండి మీరు సైలెన్స్ని కోరుకుంటే అది సైలెన్స్ కాదు సైలెన్స్ని తెలుసుకుంటే అది సైలెన్స్ కాదు సైలెన్స్ బాగుంది అనుకుంటే అది సైలెన్స్ కాదు దిస్ ఈజ్ సైలెన్స్ అనుకుంటే అది సైలెన్స్ కాదు ది ఐడియా ఆఫ్ సైలెన్స్ ఈజ్ నాట్ సైలెన్స్ సో జస్ట్ బీ కాబట్టి దానికి ఆటంకం వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పాయింట్అవుట్ చేస్తారు కదా ఈ ఈ శాంతి చాలా బాగుంది అని అనుకుంటే ఆల్రెడీ దాని ఎందు ఒక అభిలాష నిర్మాణం కావటము దాని ఎందు అదర్నెస్ అద్వైతం ప్రవేశించటము ఇటువంటి దోషాలు ఉంటాయి కాబట్టి పాయింట్అవుట్ చేస్తున్నారు ఏ శాంతి వల్ల లభించేటువంటి ఒక వృత్తి రూపమైన సుఖం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అల్లరి చిల్లరిగా తిరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది వాన కూలిసి కురిసి వెలిసింది అన్నట్టుగా ఉంటుంది అలాంట వాన కురిసి వెలిసింది వాన కురుస్తున్నబుట వేవో సౌండ్లు వస్తాయి వాన వెలిసిపోతే ఒక్కసారిగా కామ్గా అయిపోతుంది అలాగే ఈ పిల్లలు పదిమంది పిల్లలు చేసి అల్లరి చేస్తారు ఊరికే చాలా అల్లరి చేస్తారు ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళందరూ కట్టకట్ట ఎక్కడికో వెళ్ళిపోతారు వెళ్ళిపోతే అంతా కామ్ అయిపోతారు అటువంటి కామ్నెస్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది అలాగే కామ్గా ఉందిరా ఈ సుఖం బాగుంది అని మీరు అనుకుంటే పోతుందా సుఖం కాబట్టి ఆ విధంగా వచ్చిపోయే సుఖంగా దీనిని పరిగణించరాదు తత్ర నరజేత ఇ కాబట్టి ఆ శాంతి ఆత్మానందము దానియందు కూడా పని కట్టుకుని ఒక ఆసక్తి ఆసక్తి రజ్యేత రక్తి లేక ఆసక్తి రాదు మరి ఎలా ఉండాలి కథం తరిహి మరి ఎలా ఉండాలి నిస్సంగ నిస్పృహ ప్రజ్ఞయా వివేకబుద్ధ వివేకబుద్ధి అగో ఆయన రాసేశారు కదా ప్రజ్ఞ అంటే వివేకబుద్ధి అని అది ప్రజ్ఞ అంటే ఇది దేహము ఇది నేను కాదు అది ప్రజ్ఞ అంటే ఆ ప్రజ్ఞ రావడం చాలా కష్టం దేహమును దేహము నిజానికి మీరు దేహాన్ని వివేకంతో దర్శించడం ప్రారంభిస్తే దేహం అంత పెద్ద ఎంటిటీ కూడా కాదు ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ సో ఏముందండి సమ్ కైండ్ ఆఫ్ ఏ గిన్నెలో అన్నం బియ్యం వేస్తే ఉడికించినట్టుగా ఆ ఉడికించిన బియ్యం ఈ గిన్నెలో పరిస్తే ఇంకోసారి ఉడికి పచ్చనవుతుంది కాలు చేతులు ఉన్నాయి దట్ వాట్ ఈస్ ఎయిట్ బొమ్మ నథింగ్ మోర్ దాన్ కట్పుత్తులు అని ఏదంటొమ్మ ఇదో బొమ్మ అండి మట్టి బొమ్మ సో నథింగ్ మోర్ దాన్ దాని గురించి దాని ఎందు ఇది నేను అని నాది అనే భావన ఉండకూడదు అది లేకపోవడము అదే ప్రజ్ఞ ఆ వివేక బుద్ధి ఏదైతే ఉందో అది ప్రజ్ఞ ఆ ప్రజ్ఞని సంపాదించాలి అప్పుడు ఎప్పుడైతే దేహాభిమానము పోతుందో మనస్సు ఎందు కూడా అభిమానం సైమల్టైనియస్గా పోతాయి ఇవన్నీ కూడా మనస్సును కూడా సాక్షిగా దర్శించడం అభ్యాసం చేస్తే ఆ మనస్సులో ఈ రకమైన పరిస్థితి ఉండాలి అనే అపేక్ష ఉండకూడదు ఉండదు అది చెది చెదిరిపోతుంది మనస్సు శాంతంగా ఉండాలి ఉంటుందో పావు గంట తర్వాత పోతుంది మనస్సు ఉల్లాసంగా ఉండాలి అరగంట ఉంటుంది మళ్ళీ పోతుంది కాబట్టి మనస్సు ఇలా ఉండాలి అలా ఉండాలని అపేక్ష పెట్టుకోకుండా ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదనే ధోరణిలో వెళ్ళిపోవాలి నిస్సంగంగా ఉండాలి నిస్పృహ స్పృహ అంటే కోరిక స్పృహ అంటే తెలుగులో తెలివిగా ఉండడం అనే అర్థంలో వాడతారు వాడి స్పృహ వచ్చింది స్పృహ పోయింది అర్థం కూడా ఉంటే ఉండొచ్చు బట్ ఇక్కడ మటుకు సంస్కృతంలో మటుకు నిస్పృహ అంటే కోరికలు లేకుండా నిస్పృహ సర్వకామేభ్య శ్రీకృష్ణుడు సర్వకామనలను ఏ కామన కూడా అనవసరం కొంతమందికి ఈ పాయింట్ దగ్గర వాళ్ళు ఫెయిల్ అయిపోతారు అక్కడే బ్రేక్ దే ఫెయిల్ కామనల్ లేకుండా జీవించడం స్వామి రామసుకదాస్ అడిగారు కామనలు లేకుండా జీవించడం ఆయన ఏమన్నారంటే పదార్థాలు లేకుండా జీవించడం ఎలా కానీ అడగాలి కానీ కామనం లేకుండా జీవించడం ఎలాగా అడుగుతావేట్టి నీకేం బుద్ధిందాను అడిగాని ఇప్పుడు జీవించడానికి ఏం కావాలి ఇప్పుడు రాత్రి వస్తుంది భోజనం కావాలి భోజనం లేకుండా ఎలా బతుకుతావని అడుగు అంతేగాని కామనం లేకుండా ఎలా బతుకుతావని అడుగుతా పెట్టి పీపుల్ దే డోంట్ లివ్ బై డిజైర్స్ దే లివ్ బై బియ్యం ఉండాలి కూర ఉండాలి పప్పు ఉండాలి గిన్నె ఉండాలి వండి వండేందుకు గ్యాస్ ఉండాలి వండేవాళ్ళు ఉండాలి వడ్డించే వాళ్ళు ఉండాలి ఇవన్నీ కావాలని అడుగు రీజనం అంతేకాని కోరికలు ఎందుకు కామనలు ఎందుకు అక్కర్లేదు ఎనీవే సో నిస్పృహ సర్వకామ్యాభిష ఏ రకమైన కామన అక్కర్లేదు ఏ రకమైన అపేక్ష ఉండకూడదు వీళ్ళు ఇలా ఉండాలి అని మీరు అపేక్ష పెట్టుకుంటే దుఃఖమే మిగుతుంది వాళ్ళు అలా ఉండరు వీళ్ళు మనం చెప్పిన మాట వినాలి దుఃఖమే మిగులుతుంది ఈ సత్యాన్ని మానవుడు తెలుసుకోవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాడు ఏళ్ళు ఎంత వయస్సు వస్తుందే తప్ప వివేకం రాదు ఆ వివేక బుద్ధి కష్టం ఇప్పుడు ఇంట్లో ఉంటారు వాళ్ళు నా చెప్పిన మాట వినాలి అని అనుకున్నంతకాలం మనకి దుఃఖమే మిగులుతుంది ఎవళ్ళు మనం చెప్పిన మాట వినక్కర్లేదు ఫ్రీ గివ్ ఫ్రీడమ్ సో దట్ యూ గెట్ ఫ్రీడమ్ మనతో ఎవ్వరూ మాట్లాడక్కర్లేదు ఎవరైనా మాట్లాడాలని వాళ్ళు అనుకుంటే మాట్లాడచ్చు అభ్యంతరం ఏం లేదు మన తరఫు నుంచి వీడు నాతో మాట్లాడాలి వీడు నాకు ఫోన్ చేయాలి వీడు నాకు ఇది చేయాలి వాడు నాకు గ్రీటింగ్ కార్డు పంపించాలి వాటి ఈ సంసారము అంత అజ్ఞానము అవివేకము అదే కానీ ఇంకోట వివేకబుద్ధిని బాగా జాగృతం చేయాలి జాగ్రత్తం చేసే నిస్పృహ ఏ కోరిక ఉండకూడదు ఏ కోరిక అని అవసరం ఇప్పుడు వేసవికాలం తొందరగా అయిపోవాలి అవుతుందా అవుతుందా అయిందా ఏదో మనస్సుకుండే వీక్నెస్ తోటి ఈ మే అయితే బాగుండు రా భగవంతుడా అంటాడు అవుతుందా అలాగా వై షుడ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెక్టేషన్ అవదల్లాగా అది అయినప్పుడు అవుతుంది మాన్సూన్ వచ్చేస్తున్న వచ్చిందా అది వచ్చేప్పుడు వస్తుందంటే ఇట్ హ్యాస్ ఎ మూమెంట్ లెటిట్ కమ్యూనిటీస్ లా ఆ మూమెంట్నికి సాక్షిగా ఉండాలి కానీ ఆ మూమెంట్ నాకు అనుకూలంగా ఉండాలని ఎందుకు అనుకోవాలి ఒకవైపు దేహాభిమానం పెట్టుకుని ఈ మూమెంట్ నాకు అనుకూలంగా మాన్సూన్ నాకు అనుకూలంగా ఉండాలి వాట్ కైండ్ ఆఫ్ ఎ డిజైర్ ఇట్ ఈస్ డిజైర్ కాకపోవచ్చు ఎక్స్పెక్టేషన్ ఈవెన్ ఎక్స్పెక్టేషన్ షుడ్ నాట్ బిజైర్ అనపేక్ష అనపేక్ష శుచిర్ దక్ష అనపేక్ష ఇవన్న అపేక్ష కూడా ఉండరాదు తర్వాత ఇంకొకటి నిస్సంగ అనే పదానికి అర్థం చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉండకూడదు వై ఇంట్రెస్ట్ ఇప్పుడు పేకాటాడి వాడికి వ్యసనం అంటారు వాటి ఆ వ్యసనానికి అర్థం ఏంటి వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది దట్ ఈజ్ హీజ్ ప్రాబ్లం ఇంట్రెస్ట్కి ఎడిక్షన్కి తేడా ఏమిటండి ఏమీ తేడా లేదు కొంచెం డీప్ ఇంట్రెస్ట్ ఉంటే దానికే అడిక్షన్ అనిపారు ఆల్ అడిక్షన్ బిగిన్స్ విత్ అని ఇంట్రెస్ట్ ఉంది సో ఇంట్రెస్ట్ తోటే బిగిన్ అవుతుంది నో ఇంట్రెస్ట్ దేని ఇంట్రెస్ట్ సంసారానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏమిటి నో ఇంట్రెస్ట్ స్వామి రామతీర్థన్నారు అన్నమాట డోంట్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్ ఇప్పుడు ఫలానా వ్యక్తి వచ్చి నన్ను కలవాలి యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అతను ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కలుస్తాడు వచ్చి కలిస్తే ఆనందం ఆత్మరూపుడు ఆత్మరూపుడు కాబట్టి వచ్చి కలిసినప్పుడు మనం ప్రేమగా హ్యాండిల్ చేస్తాం మన వైపు నుంచి యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ అలాగా అసంగంగా ఉండాలి తర్వాత మరి ఆహార నియమంలోనూ వాటిల్లోనూ మీకు శాస్త్రంలో చెప్పిన మాటలు చాలా గట్టిగా చెప్తారు శాస్త్రంలో చెప్పడంలో ఏమీ లోట్లేదు ఎటు వచ్చి దాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకుంటాము ఆచరిస్తాము అన్నది సమస్య ఆజగర దత్తాత్రేయ గీతలో చెప్పారు అజగర అక్రియ అజగర అక్రియ అజగర వృత్తి అజగర అంటే కొండజిలువ కొండ జిలువ ఎక్కడికి వెళ్ళదు అలా కూర్చొని ఏదైనా అటుకేసి దగ్గరికి వస్తే పుచ్చుకుంటుంది దగ్గరికి రాలేదనుకోండి అలాగే పడి ఉంటుంది కొండ చే తిండి తిప్పలు లేకుండా పండు ఉంటుంది దానికి తిండి తిప్పలేముండవు అలా పొడి ఉంటుంది ఈ లోపల ఆ చెట్టు మించి ఒక పండో కాయో పడింది అనుకోండి కొరుకు తింటుంది ఏ తింటే తింటుంది లేకపోతే ఏదైనా పశువు వల్ల వెళ్తుంది అనుకోండి మింగుత్తు దొరికిందనుకోండి గట్టగదు కప్ప కోసం ఒక కప్ప దాన్ని నోటిదాకా వస్తే సరే కానీ భగవంతుడు పంపించాడని పుచ్చుకుంటాడు అంతేగాని ఉద్యమించదు అది అజగర వేరే పాములు ఉద్యమిస్తాయి వెతికి ప్రిడేటర్స్ ఉద్యమించి వెతికి పట్టుకుని కప్పలను వెతికి పట్టుకుని తింటాయి కొండ చీలము ఉద్యమించదు అని దత్తాత్రేయ గీత కూడా చెప్తారు కాబట్టి చాలా అసంగంగా ఉండాల్సి ఉంటుంది అయితే కొంతమంది అనుకుంటారు ఇంత అసంగంగా అటాచ్మెంట్ ఏది లేకుండగా డిజైర్లెస్గా ఏ రకమైన అపేక్ష లేకుండా ఈవెన్ ఇంట్రెస్ట్ ఇన్ వరల్డ్ ఇన్ ది వరల్డ్ లేకుండా ఉంటే వాడి జీవితంలో ఏమీ లేదని అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళు అజ్ఞానులు వాళ్ళకి తెలియదు వాళ్ళు లౌకికులు అలా అనుకుంటారు లౌకి మీరు క్లబ్లో ఉన్నవాడిని అడిగితే ఈ క్లబ్లో మెంబర్ కాకపోతే అసలు లైఫే లేదంటాడు వాడు కాబట్టి వాడిని సలహా అడగకూడదు తత్వాన్ని చెప్పాల్సినవి లౌకికులు ఏం చెప్తారు వాళ్ళ మొహం వాళ్ళకేం తెలియదు వాళ్ళు అజ్ఞానం కాబట్టి ఒక్కో ఏం ధర్మబంధన జనులు అజ్ఞానంలో ఉంటారు వాళ్ళకేం తెలియదు వాళ్ళు ఏమంటారంటే భగవద్గీత క్లాస్కి వెళ్తుంటే ఏమంటారంటే రావాయి కూర్చోవే అస్తమానో భగవద్గీత మీ భగవద్గీత మీ స్వామీజీ ఎక్కడికి పోరు రా కూర్చోగబుని చెప్పంటారు అలా ఈ బంధువర్గంలో వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు అలా మాట్లాడతారు వాళ్ళని ఆశీర్వదించి మనం వచ్చేయాలి కానీ వాళ్ళ మాటని సీరియస్గా తీసుకోకూడదు అలాగని చెప్పేసి మళ్ళీ నెగిటివ్ కూడదు అదిగో అంత మాట అంటారు మళ్ళీ అదో ఇష్యూ చేయకూడదు నవ్వును అన్నిటికీ నవ్వు చిరునవ్వు మౌనమును మాట్లాడడం అనవసరం తప్పనిసరి అయితే తప్ప మౌనము చిరునవ్వును అలా ఉండాలి అప్పుడు మీకు అసలు దుఃఖం అంటే ఏమిటో ఎరగరు భయం అంటే ఏటో ఎరగరు అభయమైన आनंद स्वरूप में निचि उठा अला उदुपलभ्यते सुख तद विद्यात मृषवे विभावे चूँ दुरीके सुख अंत संपाद सुखम दुरीके सुख अंत अर्थम बाह्य वस्तुने बटी वे सुखम एदो वस्तु उ सुखमचि ఏదో డ్రెస్ వేసుకుని ఈ డ్రెస్ వల్ల నాకు సుఖం వచ్చింది లేకపోతే ఈ అలంకారం వల్ల నాకు సుఖం వచ్చింది ఈ భోజనం వల్ల నాకు సుఖం వచ్చింది ఈ దృశ్యాన్ని చూస్తే సుఖం వచ్చింది ఈ మనిషిని కలుసుకొడితే సుఖం వచ్చింది అని ఆ విధంగా జగత్తులో ఉండే వివిధ వస్తువుల నుండి ఘటనల నుండి సుఖం వస్తుంది లేదా ఈ దేహం ఇలా ఉంటే నాకు సుఖం వచ్చింది అని దేహాన్నించి సుఖం అపేక్షించటం తర్వాత మనస్సు నుండి సుఖాన్ని అపేక్షించటం అన్నీ తప్పే ఏ సుఖమైతే మీరు దొరికించుకుంటారో దొరికించుకోవడం అంటారు అంటే మీరు ఉద్యమించి ప్రయత్నించి సంపాదించుకుంటారో అది సుఖాభాస తప్ప సుఖం కానే కాదు ఎందుకంటే ఓ అన్నారు నీకు శ్రమిస్తే లభించేది సుఖమేలా అవుతుంది దుఃఖమే అవుతుంది కానీ నీకు స్వతంత్రంగా ఇప్పుడు చందనపు వృక్షము సుగంధం కోసం శ్రమిస్తుందా గులాబీ పువ్వు పరిమళం కోసం కష్టపడుతుందా అదేమి పరిమళం కష్టపడితే వచ్చి పరిమళం అదేం పరిమళం వెళ్ళి గులాబీ పరిమళంలో దొల్లు వచ్చారనుకోండి ఎంతసేపు ఉంటుందో ఆ గులాబీ పరిమళం ఓ పావుగంట ఉంటుంది ఈ వెదర్లో ఆ తర్వాత ఏముంటుంది ఏముండదు మళ్ళీ దుర్వాసనే ఉంటుంది అదేం పరిమళం అది అది ఇట్ ఈస్ మిషరీ మన స్వరూపభూతమైన ఆనందమేదో అదే తప్ప ఈ వచ్చిపోయే సుఖాన్ని అసలు అపేక్షించనే రాదు ఎందుకంటే అది సుఖమనేది భ్రాంతి ఆభాస అది సుఖం కాదుది అది ఒక మన మానసిక స్థితి అది నువ్వు కాదు మనస్సు యొక్క ఒకనొక మూమెంట్ అంతే అది నువ్వే కాదు ఇట్స్ ఎ మూడ్ ఆఫ్ ది మైండ్ ఇట్ ఈస్ నాట్ యూ అది నేననుకోవడం నాదనుకోవడం అజ్ఞానం తదు అవిద్యా పరికల్పితం మృష మిథ్యా కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా మనం భావన చేసుకోవాలి విభావయేత్ ఆ విషయాన్ని ఆ స్పష్టంగా తెలుసుకోవాలి కాబట్టి టీకాకారుడు అంటాడు నిస్పృహ సర్వసుఖేషు భవేత్ అన్ని సుఖములయందు నిస్పృహుడైపోవాలి ఇంద్రియ సుఖములయందు దేహాన్ని బట్టి అంటే దేహం ఓ విధంగా ఉంటే నాకు సుఖము అనే ఆ రకమైన సుఖముల ఎందు మనస్సు యొక్క మనస్సు యొక్క స్థితిగతుల్ని బట్టి వచ్చే సుఖముల ఎందు నిస్పృహుడైపోతే బాహ్యం నుంచి సుఖాన్ని అపేక్షించటం సుఖాపేక్ష అనే మాట లేకుండా అయిపోతే అప్పుడు ఆత్మానందము ఉద్బుద్ధమవుతుంది నాకు సుఖం కావాలని వెదుగుతున్నంతసేపు ఆత్మానందము కప్పివేయబడి ఉంటుంది అందరూ అదొక రహస్యం దాన్ని సాధకుడు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది తోపి సుఖరాగా నిగృణీయాదిత్యర్థ సో ధ్యానం చేసుకుంటున్నాను నేను నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు చాలా హాయిగా ఉంటుంది అని ఆ రకమైన సుఖరాగమును కూడా సుఖమునందలే రాగ ధ్యాన సుఖం సమాధి సుఖం ఆ రకమైన సుఖరాగము కూడా ఉండరాదు దాన్ని కూడా నిగ్రహించవలము అని చెప్తే సైలెన్స్ అండి సైలెన్స్ ఆఫ్ ది మైండ్ ఇన్నర్ సైలెన్స్ శంకరులు మాయాపుంచకంలో నిరూపమ నిత్య నిరంశకేపి అఖండే మయి చితి నేను చిద్రూపుడను నిరూపమ దీని సాటి మరి లేదు రెండవది దీని సాటి రెండవది లేదు నిరంశక దీంట్లో పార్ట్స్ లేవు ఇట్ ఈస్ హోమోజీనియస్ తప్ప దీంట్లో ముఖలు అవి ఏమి అఖండము తర్వాత నిత్యము టైమ్లెస్ దీంట్లో కాలం యొక్క ప్రసక్తి లేదు దీని కాబట్టి అటువంటి ఈ ఆత్మ చైతన్యమున మై చితి సర్వ వికల్పనాది శూన్యే దాని ఎందు సకల వికల్పములు కూడా ఆబ్సెంట్ దే ఆర్ నాట్ ప్రజెంట్ అటువంటి చైతన్యము అది నా స్వరూపము అది ఏ ఆత్మ ఘటయతి జగదీశ జీవ అఘటిత ఘటనా పఠీయసీమాయ అటువంటి చైతన్యం నందు వీడేమంటాడంటే జీవుడిని నేనంటాడు జీవుడు జగత్ అంటే చైతన్య స్వరూపుడు చైతన్యం ప్రకటన తెలివి వస్తుంది తెలివి రావడం అంటే చైతన్యం ప్రకటన అవుతుంది తెలివి వస్తుంది ఆ తెలివిలో ఈ దేహము జగత్తు అన్నీ ఒకేసారి ప్రకాశిస్తాయి అప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి ఈ దేహాన్ని ఆ జగత్తుని సృష్టించింది ఎవరు ఆ తెలివియేగా ఇప్పుడు సడన్గా సినిమా తీర మీద హీరో హీరోయిన్ పర్వతాలు నదులు ఉద్యానవనం వచ్చింది అనుకోండి ఎవరు సృష్టించారు వాటిని హీరో సృష్టించాడా ఆ తెలివి సృష్టించలే హీరో సృష్టించలేదు హీరో కూడా తెలివి చేతనే సృష్టింపబడ్డాడు కాబట్టి సో ఆ తెలివి రాగానే దేహము జగత్తు ఒక్కసారిగా ప్రకాశించే మనస్సు అనే తెర మీద ఒక్కసారిగా దేహము జగత్తు ప్రకాశించాయి మనస్సు తెర కాదు మనస్సు వాసనలు ఉంటాయి తెర స్పేస్ టైం స్పేస్ టైమ్ ఇస్ది స్క్రీన్ ఆర్ క్యాన్వాస్ స్పేస్ టైమ్ క్యాన్వాస్ అది కూడా మనస్సులో అంతర్భాగంగానే ఉంటుంది దాని మీద ఒక్కసారిగా జగత్తు జగత్తుతో పాటు దేహమును దీంట్లో రహస్యం ఏంటంటే దేహం ప్రకాశించకుండా జగత్తు ప్రకాశించదు జగత్తు ప్రకాశించకుండా దేహం ప్రకాశించదు ఎందుకంటే ఎస్టి సమష్టిను ఈ రెండు ఒకేసారి ప్రకాశిస్తాయి ఆ ప్రకాశించినప్పుడు ఇది జగత్తు అని వీడు ఎప్పుడు అనగలుగుతాడో తెలుసునండి ఇది నేను అన్నప్పుడే ఇది జగత్ అవుతుంది ఇది నేను కాకపోతే ఇది జగత్తు కూడా కాదు ఇది జ ఇది నేను ఇది జగత్తు అప్పుడు ఆ జగత్తులో ఒక ఆర్డర్ ఉంటుంది ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఎందుకని ఆ జగత్తుని ప్రాజెక్ట్ చేసిన మైండ్లో ఉన్నాయి ఆర్డరును ఆ స్ట్రక్చరు ఆ మైండ్ ఇప్పుడు హ్యూమన్ మైండ్ ఇప్పుడు మీరు మీకు మైండ్ ఉంది మీ మైండ్ ఇట్ ఈస్ నాట్ యువర్ మైండ్ ఇట్ ఈజ్ ద ఇవల్యూట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మీరు అన్నం వండుకు తింటున్నారు అవునండి ఆది మానవుడు ఏం చేశాడు పశ్చిమాంసం తిన్నాడు ఆ పశ్చిమాంసం తిన్న మైండ్ నుంచి అన్నం వండుకు తినే మైండ్ దాకా ఆ ఇవల్యూషన్ అంతా మీ మైండ్లో ఉందా లేదా ఏమండ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భైలో కంప్యూటర్స్ లేవు ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి ఆ కంప్యూటర్స్ గురించి కొద్దో గొప్ప జ్ఞానం మీ మైండ్లో ఉంది కాబట్టి మీ మైండ్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఇవల్యూషన్ ఆఫ్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ అవునా అర్థమైందా కాబట్టి హ్యూమన్ మైండ్ అంటే ఇప్పుడున్న మైండ్ కాదు అదే ఇట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆదిమానవుడి అంశాలు ఇవల్యూషన్ అంతా ఈ మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ మైండ్లో ఒక స్ట్రక్చర్ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ వల్ల వచ్చిన స్ట్రక్చర్ అది ఆ మైండ్ ఏం చేస్తుందంటే ఆ స్ట్రక్చర్ని జగత్తులో ప్రాజెక్ట్ చేస్తుంది ప్రాజెక్ట్ చేసి ఇదంతా జగత్తు విశాలంగా ఉంది పెద్దదిగా ఉంది స్ట్రక్చర్డ్గా ఉంది అని ఇది కార్యము అనే కారణాన్ని కారణ కార్యభావము అనే దాన్ని ప్రాజెక్ట్ చేస్తుంది ప్రాజెక్ట్ చేసి దేవుడు అంటుంది అరే దేవుడు ఈ తెలివే ఆ దేవుడు కూడా కాబట్టి ఈ దేహము ఈ యస్ష్టి ఈ జగత్ సమష్టి ఈ వ్యష్టిని సమష్టిని సృష్టించిన దేవుడు జీవ జగత్తు ఈశ ఈ మూడు వేరు వేరు అనే భేదాన్ని అజ్ఞానం చేత మనస్సు సృష్టించుకున్న భేదం కానీ జీవుడు ఆ తెలివి వేరుగా లేడు జగత్తు ఆ తెలివి వేరుగా లేదు ఈ జగత్తును సృష్టించిన ఆ దేవుడు కూడా ఆ తెలివి వేరుగా లేడు ఆత్మ వేదాంతులకు దేవుడు అంటే ఆత్మే అవుతాడు ఆత్మ కంటే భిన్నంగా దేవుడు ఉండడు వేదాంతులకు ఎందుకంటే వేదాంతం అంటే ఉపనిషత్తు ఉప ఉపనిషత్తు అనే మాటకులోనే ఉంది అది వేదాంతం దేవుణ్ణి ఆత్మ కంటే భిన్నంగా అట్టి పెడితే అది వేదాంతం అవదు వేదాంతాన్ని భేదాంతము అది భేదాన్ని అంతం చేస్తుంది జీవ జగదీశ భేదం జీవజగదీశ భేదాన్ని అంతం చేసుకున్నది అది వేదాంతం జీవ జగదీశ భేదాన్ని ఘటిల్ల చేసేది అజ్ఞానం కాబట్టి ఇటువంటి స్థితిలో నేనే సర్వము నేనే అద్వయ పరమాత్మను దీంట్లో అపేక్ష ఎందుకు కోరడం ఎందుకు కోరడం ద్వారా ఆత్ కోరిక లేక అపేక్ష ఆత్మహ్రాసము ఆత్మ కుంచుపోతాం కోరేరు అంటే అలా కుంచుపోతారు ఇప్పుడు దక్షిణిస్తున్నారు సంభావన ఇస్తున్నారు సభలో మన పేరు పిలవాలి మన పేరు వాళ్ళ దగ్గర లిస్టులో ఉండి ఉండాలి నా పేరు పిలవాలి వాళ్ళు నేను అలా కూర్చుని ఉన్నాను ఉంటాను నేను కుంచుకో ఆయన మనకి సంభావన ఇవ్వడం మనమేద్దాం ఆయనకి అన్నారనుకోండి అప్పుడు ఉల్లాసం డిజైర్లెస్నెస్ ఆత్మోల్లాసం నిస్పృహ ఆత్మోల్లాసం వికాసం డిజైర్ ఈజ్ ఆత్మహ్రాసం అది గమనించాల్సి ఉంటుంది కాబట్టి నిస్పృహ యదా పునః సుఖరాగాన్ని వృత్తం నిశ్చలస్వభావం సత్ నిశ్చరత్ బహిర్నిర్గచ్చద్భవతి చిత్తం యా ఇప్పుడు మీరు మనస్సును తయారు చేయాలి దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి దానికి సో ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి సుఖరాగా నివృత్ మనస్సు సుఖము నుండి ఆసక్తి నుండి దాన్ని నివృత్తి చేయాలి ఇప్పుడు నేను చెప్పే పాఠాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది తప్పుగా అర్థం చేసుకోవడం అంటే ఏమిటి ఈయన చెప్పిన పాఠం కనుక మనం అనుసరిస్తే ఇంక జీవితంలో ఏమీ మిగలదు అని అర్థం చేసుకునే కాబట్టి అది దోషము అలా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది కానీ జీవితంలో ఏమీ మిగలదంటే ఏది మిగలదు నువ్వు మిగలదంటున్నావు కదా ఏది మిగలదు ఆ మిగలంది ఏమిటి అని కనుక జాగ్రత్తగా ప్రశ్న వేసుకుని చూసుకుంటే మిథ్య మిగలదు తత్వ సత్యమే మిగులు మిథ్య ఎందుకు మిగలడం ఎందుకు వైషుడ్ ఇట్ రిమైన్ ఇన్ఫ్యాక్ట్ని మిగలకూడదు కాబట్టి ఏమిటి పోయింది పోయిందన్నాడు అప్పుడు ఏమిటయా పోయింది ఏమిటి పోయింది ఎప్పుడైనా ఆలోచించావా పోయింది ఏమిటి పోయింది చూడు నువ్వు సరిగ్గా తెలుసుకోకపోతే అంతా పోతుంది ఈ పోయింది అసలు పోయినట్టే కాదు జీవితమే వ్యర్థం అవుతుంది నువ్వు తెలుసుకుంటే ఏది పోయేదేదీ లేనే లేదు అసలు ఏది పోదు పోయేదేది లేదు ఎందుకంటే మిథ్య ఈ మిథ్యలో పోయేదేవి వచ్చేదేవిటి పట్టుకునేదేవిటి విడిచిపెట్టేదేవిటి కాబట్టి సుఖరాగాత నివృత్తం మనస్సు సుఖమునందలి రాగము నుండి దాన్ని నివృత్తి చేసేయాలి అంటే ఏ రకమైన సుఖాసక్తి లేకుండా ఉండిపోవాలి పూర్ణంగా ఉండిపోవాలి సుఖాసక్తి ఉంది అంటే వాడు పరాభూతుడైపోతాడు ఈ జగత్తుడు పరాభవాన్ని పొందుతాడు తర్వాత తన స్వరూపం నుంచి దూరం అయిపోతాడు కాబట్టి సుఖరాగాన్ని నివృత్తం అప్పుడు మనస్సేమవుతుంది నిశ్చల స్వభావం ఎప్పుడైతే రాగము లేదో ద్వేషము రాగము ఉపలక్షణం ద్వేష రాగం లేదు అంటే రాగంతో పాటుగా ద్వేషం కూడా లేదు అని అర్థం రాగద్వేషాలు లేవు అని అర్థం ఎప్పుడైతే రాగద్వేషాలు డైల్యూట్ అయిపోతాయో లేకుండా పోతాయో మనస్సుకి అసలు చాంచల్యానికి హేతు ఉండదు మనస్సు నిశ్చలమైపోతుంది నిశ్చల స్వభావం సత్ ఆ విధంగా ఉంటుంది అయినా ఓరియంటేషన్ అని ఒకటి ఉంటుంది అంటే హ్యాబిట్ ఆ హ్యాబిట్ వల్ల ఆ మనస్సు ఏం చేస్తుందంటే నిశ్చరత్ మళ్ళీ బయటికి వెళ్తుంది బహిర్నిర్గచ్చతి ఓరియంటేషన్ కారణంగా బయటికి వెళ్తుంది కాబట్టి ఆ బయటికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మీరు సాధనని దాని ఎందు ప్రవేశపెట్టాలి అని చెప్తున్నారు అయితే ఆ సాధన ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే వైరాగ్యం బేసిస్ మీద సక్సెస్ అవుతుంది ఆ వైరాగ్యం యొక్క పరాకాష్ఠ ఏమిటంటే మన మన హృదయంలో శాంతి శాంతి ఆ శాంతి వల్ల లభించేటువంటి సుఖము దానిని కూడా అపేక్షించకపోవటము హృదయం అది వైరాగ్యం యొక్క పరాకాష్ఠ అక్కడ వరకు వైరాగ్యాన్ని తీసుకుపోవాలి జగత్తు యొందు అపేక్ష లేదు దేహమునందు లేదు ఇంద్రియములు మనస్సు అహంకారము అహంకారము అంటే కీర్తి ప్రతిష్టలో మొదలైన వాటి మీద ఏ అపేక్ష ఉండకూడదు జడవల్లో ఉండిపోవాలి మనము మనకి ఈ విషయం తెలుసును అని ఎదరవాడికి తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి జిజ్ఞాసు వచ్చి కీస్తే కానీ నోరు అలా ఉండిపోవాలి జడభరత రహుగణ సంవాదంలో వస్తుంది ప్రసక్తి జడభరతుడు ఆయన పేరే జడభరతుడు ఆయన జడు అని అనుకుంటారు పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ మనిషిని పట్టుకుని బండ వీడు ఎద్దు వీడు బండ ఎందుకు పనికిరాడు అని ఆ ఊళ్ళో వాళ్ళు అందరూ అనుకుంటారు ఆయనకు అన్నలు ఉంటారు ఐదారుగురు అన్నలు ఈయన ఆఖరి కొడుకు ఈ ఐదారుగురు అన్నలు ఏమనుకుంటారంటే వీడు జడు వీడు ఎందుకు పనికిరాని వాడు తల్లిదండ్రులు వీడి జడు ఎలా బతుకుతాడో ఏం బతుకుతాడో ఎలా బతుకుతాడో అని తండ్రి తల్లి చచ్చిపోయే ముందు అన్నలకి చెప్తారా రే వాడికి రెండు మెతుకులు పెడుతూ ఉండండి రా వాడు ఫూల్ వాడు ఈజ్ ఎ ఫూల్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఫూల్ అనే మాట విన్నారా ఏమంటారు ఈజ్ ఎ ఫూల్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఉంటారు కొంతమంది అభాగ్యులు ఉంటారు సో వాడికి ఎవళ్ళు ఎవరైనా తిండి పెడితే ఉంది లేకపోతే లేదు అది మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని అని తల్లిదండ్రులు ఆయన ఆయన జ్ఞాని జడభరతం హుగణుడు కపిల భగవాన్ దగ్గరికి ఆత్మ జ్ఞానాన్ని పొందడం కోసం వెళ్తూ పల్లకీలో వెళ్తూ పల్లకీ మోయడానికి మనిషి కావాల్సి వస్తే ఈయన్ని పెట్టుకుంటాడు ఆయన పెట్టుకోడు ఆయన అధికారి ఈయన్ని పెడతాడు ఎందుకంటే ఎద్దుల పీనహ సంహననాంగ దృఢంగా ఉన్నాడు బలంగా ఎందుకంటే మనస్సుకి వికారం అంటే లేదు ఎప్పుడు దృఢంగానే ఉండేవాడు ఏత్తన్నా అరిగేసేది అనారోగ్యం చేయదు మనస్సులో కాలుష్యం లేకపోతే అనారోగ్యం రాదు ఆరోగ్యంగానే ఉండిపోతారా అసలు మీకు ఓసారి ఆ డయాగ్నాస్టిక్ దగ్గరికి వెళ్ళేదాకా అనారోగ్యం మీ దరిదాప్రకి రాదు అక్కడికి వెళ్ళేప్పటికీ అన్ని రోగాలు వచ్చేస్తాయి వాడి దగ్గర లిస్ట్ ఉంటాయి రోగాలన్నీ మీ నెత్తిమీద వేసేస్తారు వాడి దగ్గర యాభయో వందో రోగాలు ఉంటాయి మీరు బ్లడ్ టెస్టో లేకపోతే గుండె టెస్టో ఏదో ఒక రెండు మూడు టెస్టులు పడితే చేయిస్తే ఆ ఆ లిస్ట్లో ఉన్న రోగాలు ఐదో ఆరో పికప్ చేసి మీకు అటాచ్ చేసి పంపించేస్తారు మీరు వాడిని దూరంగా పెట్టినంతకాలం ఏ రోగం మీ దగ్గరికి రాదు నేను చెప్తున్నది నిజం ఎందుకో తెలుసునండి డిసీజ్ బిగిన్స్ ఇన్ ది మైండ్ ఇది మనస్సులో బిగిన్ అవుతుంది ఎక్కువ అది కాబట్టి ఆయన్ని జడభరుతుడు ఆయన అలాగే ఉండిపోతాడు ఆ పల్లకీ మూసేప్పుడు ఆయనకి చేత కాదు ఆ మిగతా ముగ్గురితో పాటుగా స్టెప్ సరిగ్గా వేయలేకపోతాడు పళ్ళకీ మూసేపుడు అప్పుడు జడ ఆయన రహుగండు ఏదో ప్రశ్న అడుగుతాడు ఏమిటి అలా మోస్తున్నావు అంతవరకు నోరు విప్పలేదు ఎప్పుడో అప్పుడు అంటాడు నహి విదాం ప్రవాద అంటాడు హేమయ్య ఏం మాట మాట్లాడతావు నువ్వు మాట్లాడే మాట వివేకం గలవారు మాట్లాడే మాట కాదది అంటాడు నహి విధాం ప్రవాద దేహమే నేననుకుని మాట్లాడుతున్నావు నువ్వు వివేకం గలవారు అలా మాట్లాడతారా అబ్బే అబ్బే అంటాడు అనేప్పటికీ మహారాజు ఆయన కళ్ళు పైకి కళ్ళు తేలేస్తాడు అయ్య బాబోయ్ ఈయనే బాబు అని పల్లకి వెంటనే దిగి కాళ్ళకి అడ్డంగా సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు ఉపదేశం అలా ఉండాలి తప్ప కీర్తి ప్రతిష్టలు అహం అదే అహంకారము అహంకారం నుంచి సుఖాన్ని అపేక్షించటం కీర్తి ప్రతిష్టలు కావాలంటే అహంకారం నుండి సుఖాన్ని అపేక్షించటం అపేక్షించకూడదు ఏ ఆఖరికి సమాధి నుండి కూడా సుఖాన్ని అపేక్షించకూడదు ఆనందము ఆత్మస్వరూపము మీరు స్వరూపాన్ని నాకు కావాలి అని కోరడానికి వీర్లేదండి అనాత్మ వస్తువుని నాకు కావాలని కోరగలుగుతారు కానీ నా స్వరూపాన్ని నాకు కావాలి అని ఎలా కోరగలుగుతారు కోర కోరలేరు మరి స్వరూప జ్ఞానము అంటే అర్థం ఏమిటి ఏది స్వరూపము కాదో ఏది అనాత్మయో అనాత్మను అనాత్మగా గుర్తించి నిరాకరించుటయే అంత అంతకంటే ఉండదు అక్కడ సి ది అన్యల్ యాజ్ ది అండ్ డిస్కార్డ్ ఇట్ దట్ ఈస్ ఆల్ స్వరూపంలో పొందాల్సింది కోరాల్సింది ఏమీ లేదు అక్కడ యు కె నాట్ వాంట యాజ్ యూ వాంట్ అన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆ స్వరూపానికి సంబంధించినటువంటి ఇచ్ఛని కూడా మనం వదిలిపెట్టాలి ఇక్కడ రహస్యం ఏంటంటే చాలామంది అనుకుంటారు మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి అని ఏదో చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది రాదు అలాగా ఆత్మజ్ఞానాన్ని పొందే ఉపాయం ఏమంటే ఏది అనాత్మయో ఏది అసత్యమో ఏది మిథ్యయో దాన్ని డిస్కార్డు చేసుకుంటూ పోతే మీకు ఆత్మస్వరూపం యొక్క దారి దానంతట అదే తెరుచుకుంటుంది దట్ ఈస్ ది ఓన్లీవే నివృత్తి నివృత్తి అపవాద ప్రధానంగా ఉంటుంది మొత్తం శాస్త్రం అంతా కూడా అపవాదమే తప్ప నివృత్తి తప్ప ఇంట్లో ప్రవృత్తికి అసలు అవకాశమే లేదు కాబట్టి ఆ సుఖరాగము నుండి కూడా నివృత్తమైనటువంటి మనస్సు అది అలవాటు కారణంగా ఎప్పుడైనా బయటికి వెళ్ళినట్లయితే నిర్గచ్చద్భవతి చిత్తం తయమ్య ఉన్న ఆత్మన్యవ ఏకీకర ప్రయత్న కాబట్టి తతస్త ఈ మనస్సు రాగమును పోగొట్టుకున్న మనస్సు అంటే వైరాగ్యముతో నిండి ఉన్న మనస్సు ఏ వైపుకి బయటికి బహిర్ముఖంగా వెళ్ళిపోతూ ఉంటుందో ఆయా వైపుల నుండి తతస్థతో నియమ్యయినం అని భగవద్గీతలో చెప్పిన దాన్ని ఇక్కడ కోట్ చేసినట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ తీసుకున్నారు యథోయతో నిశ్చరతి అక్కడ పదాలు ఉన్నాయి చూడండి నిశ్చరతి యతోయతో నిశ్చరతి తతస్త నియమ్యైనం ఆత్మన్యవ వశన్నేత్ అక్కడ శ్లోకం సద్ద శ్లోకం మీకు కనపడుతోంది చూడండి మోర్ఆర్లెస్ ఆత్మన్యవ ఏకీక ఆత్మస్వరూపమునందు మాత్రమే దీనిని నిలబెట్టవలను మీకు ఇంకో రహస్యం చెప్తా ఇది ఇది ఆనందము అని ఆనందాన్ని ఆనందంగా మీరు దాన్ని ఆనందాన్ని ఆనందంగా సెల్ఫ్ కాన్షియస్ ఇది ఆనందము ఇది నాకు దొరికింది అని ఆ రకమైన అనుభవం కనుక అది ఆనందం కాదు ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మీకు అనారోగ్యం చేసిందనుకోండి యు ఆర్ సెల్ఫ్ కాన్షియస్ నాకు తలపోటు వస్తుంది ఈ తల నా తల నాకు పోటు వచ్చింది దాన్ని సెల్ఫ్ కాన్షియస్ అంటారు నా మోకాలు దానికి నొప్పి వచ్చింది సెల్ఫ్ కాన్షియస్ కడుపులో నొప్పి వస్తే సెల్ఫ్ కాన్షియస్ మీరు హెల్త్ అంటే డెఫినేషన్ ఏమిటి చెప్పండి వాట్ ఈజ్ హెల్త్ హెల్త్ ఏమిటో తెలిసిన యూఆర్ టోటల్లీ అన్సెల్ఫ్ కాన్షియస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ ది బాడీ దట్ ఈస్ ది హెల్త్ అంతే హెల్త్ అంటే ఎందుకంటే బాడీ ఏటలా కాన్షియస్ అయ్యారు అంటే అది అనారోగ్యం కింద లెక్క ఇప్పుడు మీకు రహస్యం చెప్తా ఇప్పుడు మీకు గుండె ఉంది అనే సంగతి మీకు ఎలా మీకు ఏమైనా అసలు అనుభవాన్ని కలుగుతుందా కలగదు ఎలా కలుగుతుంది హౌ డూ యూ నో హార్ట్ ఉంది అంటే అర్థమేమిటి ఒక జీవితకాలం వీ లివ్ వితౌట్ బీయింగ్ కాన్షియస్ ఆఫ్ ది హార్ట్ అవునండి ఇప్పుడు మీరు ఒక స్టెతోస్కోప్ తీసుకుని చెవిలో పెట్టుకున్న దాన్ని ఇక్కడ పెడితే గుండె ఉంది అని మీకు తెలుస్తుంది లేకపోతే తెలిసే అవసరం ఏమో తెలిసే అవకాశం లేదు తెలిసే అవసరం లేదు ఎందుకు తెలియడం ఏ మీరు నాకు చెప్పండి గుండె ఇది గుండె ఉంది అది కొట్టుకుంటూ ఉంటుంది అని తెలుసుకోవడం you you start accumulating knowledge what does it mean cheppandi me what does it mean it only means that you are conscious of the heart all right then you are afraid of the heart and eventually you are a patient of the heart a healthy person kadiyak health naagundi ante artham idi naagundi it bhaga kutukuntundi healthy ga undi ela untunda it's not like that ela untundi mari totally unself conscious of the heart emanna na liver healthy ga unda leda healthy ga undi ela tension naaku because i am utterly unself conscious of the liver